గణపతిమే ఉపమశిరవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన స్వన్వన్మోతిభిదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ం భద్రం కృణుయామదేవాద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తునూ యశేమ దేవదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన ఊషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యోరిష్టనేమి స్వస్తినో బృస్పతి ఓ శాంతిశాంతిశాద్ పరమాత్మ తేద ఉచ్యముత విరుధ్యతే అద్వైతానికి ద్వైతంతో విరోధం ఎప్పుడూ లేదు ఎందుకంటే అద్వైతం పరమార్థం అది పరమసత్యం ద్వైతము వికారము ద్వైతం తద్భేద ఉచ్యతే కాబట్టి పరమార్థానికి వికారంతో అంటే మిథ్య వికారం అంటే మిథ్య వాచారంభణం వికారో నామధైర్యం మృతిగేత సత్యం వికారం అంటేనే మిథ్య సో ఆ మిథ్యాభూతమైన వికారంతోటి పరమార్థానికి విరోధమే ఉంటుంది పరమార్థం పరమార్థంగా ఉండగా దాని నుండి ఈ వికారములు ఉద్భవించినట్టుగాను ఉన్నట్టుగాను భాషిస్తాయి కొద్దిసేపు భాసించి మళ్ళీ అవి కనపడడం మానేస్తాయి అలా కనపడతాయి ఇలా పోతాయి పరమార్థం మాత్రం అలా మిగిలి ఉంటుంది కాబట్టి అటువంటి ఎప్పుడూ మిగిలి ఉండే పరమార్థానికి కాలాతీతంగా ఉండే పరమార్థానికి ఓ కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టేటువంటి వికారములతోటి విరోధం ఎందుకుంటుంది ఉండదు కాబట్టి ఏ కారణంగా విరోధం లేదు అని ప్రశ్న వేసుకుని దానికి సమాధానంగా ఈ శ్లోకం వస్తుంది హీ బికాస్ అని సో మనం భాష్యం చూద్దాము అద్వైతం పరమార్థో హీ యస్మాత్ సో హీ అంటే యస్మాత్ బికాస్ ఎంచేతంటే విరోధం ఎందుకు లేదంటే అద్వైతము పరమార్థము కనుక ఇప్పుడు జగత్తుకి బౌద్ధ సంప్రదాయంలో పేరు ఒకటి ఉండే ప్రతీప్య సముత్పాద్యం జగత్ అనే పేరు జగత్తు పుట్టింది ఎలా పుట్టింది ప్రతీప్య సముత్పాద్యం మీకు ప్రతీతి గోచరమయ్యి పుట్టింది ముందు జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది అని మీరు ప్రశ్న వేశారు ఆ ప్రశ్న వేయడానికి ముందు ఏముంది జగత్తు యొక్క ప్రతీతి ఉంది ప్రతీతి లేకుండా జగత్తు ప్రతీతము కాకుండా జగత్ ఎక్కడి నుంచి పుట్టింది అనే ప్రశ్న వేస్తారా ప్రశ్న వేరు కాబట్టి జగత్తుకు ఆ ప్రతీతి కంటే భిన్నంగా దానికి మనుగడయ్యే లేదు ప్రతీతి ఏదియో అదే దానికి పుట్టుక సో మని మనిషి ఎప్పుడు పుట్టాడని పుట్టిన తేదీ గురించి భగవాన్మణ మహర్షి వ్యాఖ్యానం చేస్తూ వీడు ఎప్పుడు దేహమునందు అహంకారాన్ని పొందుతాడో అదే వాడికి పుట్టుకన్నారు దేహాభిమానం ఏ క్షణంలో పుట్టిందో అప్పుడు వీడు పుట్టాడు దేహాభిమానం పోతే వీడు పోయినట్టే అంచేతనే నిత్య సృష్టి నిద్రలేస్తూనే కొద్దిసేపటికి దేహాభిమానం వచ్చి నేను ఫలానా అది వాడు పుట్టుక నేను ఎప్పుడో పుట్టాననుకుంటాడు కాదు ఆవేళ పొద్దున్నే పుట్టాడు అలాగే ఆ రోజు రాత్రి నిద్రలోకి వెళ్ళేప్పటికీ గిట్టుతాడు ఎందుకంటే ఆ వ్యక్తిత్వము జగత్తులో అంతర్భత అంతర్గతమై ఉంటుంది కాబట్టి జగత్తు ఆ జగత్తులో అంతర్భాగంగా ఒక వ్యక్తిత్వము టోటాలిటీ టోటాలిటీలో ఒక పార్ట్ ఈ డివిజను ఈ భేదములన్నీ కూడా ప్రతీత్య సముత్పాద్యములు మాత్రమే ప్రతీతి రూపంగా అవి ఉత్పన్నమవుతాయి తప్పిస్తే అంతకంటే వేరుగా వేరే ఒక యథార్థమైన ఉత్పత్తి అంతకుముందు లేనిది ఇప్పుడు పుట్టేసింది అనేది అది లేనేలేదు లోకంలో అలా అనుకుంటూ ఉంటారు ఈనాడు నాకు ఇలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో మీరు చూడండి ఈనాడు నాకేమనిపిస్తుందంటే హిందూ ధర్మము అంటే జాతకం చూసుకోవడం జాతకం చూసుకుని ఏ గ్రహం బాగులేదో చూసుకోవడం దానికి పూజ చేసుకోవడం పూజ చేసుకోమని ఒకడంటాడు రత్నం పెట్టుకోమని ఇంకొకటి అంటాడు కవచం పెట్టుకోమని మరొకడు అంటాడు సో ఈ మూడింట్లో మీకు ఏది నచ్చితే అది వన్ ఆర్ మోర్ థింగ్స్ సెలెక్ట్ చేసుకోవటం ఆ పని పూర్తి చేయడం హిందూ ధర్మం అంటే గో ఇది అనే స్థితికి దిగజారి చేశారు పట్టుకోదాన్ని దాంతో అంచేతనే హిందూ ధర్మం వీగిపోతుంది ఎందుకంటే కొంచెం హయ్యర్ సెన్స్ ఆఫ్ హ్యుమానిటీకి అప్పీల్ చేసి వాడి ముందు ఇది వెలవెలబోతోంది ఇప్పుడు నువ్వు సంసార భారాన్ని మోస్తున్నావు నీ సంసార భారాన్ని దింపే ఉపాయం ఇదిగో ఎక్కడుందని వాడంటున్నాడు వీడంటాడు నీ నక్షత్రానికి ఇదిగో ఈ రత్నం అని వీడంటాడు ఏది వినడానికి అప్పీలింగ్గా ఏది ఉంది చెప్పండి ఏది అప్పీలుగా ఉంది చూడండి వీడు పంచముఖి ఆంజనేయ కవచం పెట్టుకుంటే నీకు కోరికలు తీరిపోతాయి వాళ్ళకి వాళ్ళకు తీరిపోయాయని వీడంటాడు పెద్ద పెద్ద నామాలు అవి వచ్చి వాడంటాడు సంసార భారం మోసుకుంటున్నావు దుఃఖపడుతున్నావు నీ దుఃఖాన్ని భారాన్ని నేను తగ్గించే ఉపాయం ఇక్కడ మా దగ్గర ఉందని వాడు ఉంటుంది వీళ్ళు సిగ్గిన పడాలి ఆ ఆ ప్రసంగం చూసి ఎందుకంటే మనిషి యొక్క మౌలికమైన దుఃఖాన్ని వాడు అడ్రస్ చేస్తూ ఉంటే వీడేమో ఇటువంటి సూపర్ స్టిషన్ని ప్రమోట్ వీడి చేస్తుంటే వాడు సూపర్ స్టి వాడు కొత్తగా చెప్పే ఉపాయం ఏమి ఉండదు వాడు సూపర్ స్టిషనే పెడతాడు కానీ అప్పీలు కొంచెం ప్రతి మనిషి యొక్క హృదయాన్ని స్పృశించే విధంగా ఉంటుంది అప్పీలు సో వాడి ముందు వీడు వీగిపోతున్నాడంటే ఆశ్చర్యమే ఉంది కనుక కాబట్టి ఈ పుట్టుటా గిట్టుట అనే ఈ లోక వ్యవహారంలో ఉండే ప్రసంగం ఏదైతే కలదో ఇదంతా కూడా అది యథార్థం కానీ కాదు కనుక జగత్ ప్రతీత్య సముత్పాద్యము మంచిది సో ఆ జగత్తన్నా ద్వైతమన్నా నానాత్వం అన్నా అది ఎక్కడి నుంచి ప్రతీతికి మూలంలో ఏమున్నది ఆ చైతన్యం ఏ పరమార్థము అని చెప్పబోతున్నారు సో ద్వైతం నానాత్వం తద్వైత భేద తద్భేద్యర్థ సో ద్వైతము అనగా నానాత్వము ఆ అద్వైతమైన పరమార్థమైన అద్వైతము యొక్క కార్యము అద్వైతము కారణము ద్వైతము కార్యము కార్యకారణాలకు విరోధమే ఉండదు ఎందుకంటే కార్యము కారణము కంటే అన్యముగా మన లేదు అనన్యత్వం కార్యం కారణాత్ అనన్యం తదనన్యత్వం ఆరంభ శబ్దాదిభ్య కారణము కంటే భిన్నముగా లేనేలేదు కారణము కంటే భిన్నముగా లేని కార్యముతో కారణానికి విరోధ విరోధం ఎక్కడ లేనేలేదు ఇప్పుడు ఊరు లేదు పేరు లేదు అని అంటారు ఒక మిథ్యా మిథ్యా కల్పిత వ్యక్తి ఒకడున్నాడు కల్పిత వ్యక్తితోటి రియల్ వ్యక్తికి యుద్ధమే ఉంటుంది క్రోధమేమి ఉండనే ఉండదు కాబట్టి ద్వైతము కార్యము కార్యము అంటే ఒక కాలంలో పుట్టుతుంది మరో కాలంలో గిట్టుతుంది అది కార్యము కారణము అద్వైతము పరమార్థము అంటే కాలమునకు అతీతంగా సర్వకాలములలో ఉంటుందని కాదు కాలమునకు అతీతంగా ఉంటుంది అసలు కాలవాసన అని ఒకటి ఉంటుంది కాలవాసన కాలమునకు అతీతమైన దాని ఎందు కాలవాసనని బట్టి పూర్వము కూడా ఉన్నది ముందు కూడా ఉన్నది ఇప్పుడు కూడా ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది అని వర్ణిస్తారు ఇప్పుడు జగత్తు సృష్టికి పూర్వము లేదు స్థితికాలంలో ఉంది ప్రళయం వస్తే జగత్తు ఉండదు ఓకే పరబ్రహ్మ మాట ఏమిటి పరబ్రహ్మ సృష్టికి పూర్వం కూడా ఉన్నాడు స్థితి ఎందు ఉన్నది ఉన్నాడు అక్కర్లేదు పరబ్రహ్మకి ఏం పరబ్రహ్మ డూ ఏం కాదు ఏదో ఉన్నాడు అని మాట దర్శకు అన్నాను సో ఈ స్థితి కాలంలో కూడా పరబ్రహ్మ ఉన్నది ప్రళయం తర్వాత కూడా ఉంటుంది ఉండబోతోంది అని ఈ రకమైన వర్ణన కాలము యొక్క వాసనని బట్టి చేసిన వర్ణనది అంతేగానే ఎందుకంటే అసలు పూర్వముండుట ఇప్పుడు ఉండుట భవిష్యత్తులో ఉండు అసలు కాలమునకు అతీతమైన తత్వమునందు కాలవాసనతో కూడిన వర్ణం కాలాభావే పురేత్యుక్తి కాలవాసనయా యుత అనో వాక్యం ఒకటి కాలములేని పరమాత్మతత్వమునందు పురా పూర్వము సృష్టికి పూర్వము ఉండెను అనే మాట ఏదైతే ఉందో పురేత్యుక్తి కాలభావనయా యుత కాలభావనని బట్టి చేసినటువంటి మాట సో నేను ఇంతకుముందు నిద్రపోయాను అంటాడు అంటే జాగ్రత్త వచ్చిన తర్వాత కాలవాసన వచ్చిన తర్వాత ఆ కాలవాసనని బట్టి నేను రాత్రి పది నుంచి ఆరు దాకా నిద్రపోయాను అని కాలవాసనతో చెప్పిన మాట అది సుషుప్త్యవస్థలో కాలము లేదు కాలము లేని ఆత్మతత్వంలో వీడు విలీనమై ఉంటాడు కాబట్టి సో జగత్ అనేది కార్యము కార్యమునకు కారణంతో విరోధమేమి ఉండదు ఏకమేవా ద్వీయం తత్తేజో సృజత ఇది శ్రుతే సో ఇక్కడ శృతి ప్రామాణ్యం ఏమిటి ఏకం అద్వితీయం ఏవ అది సత్ సదేకమేవా అద్వితీయం అది పరబ్రహ్మ అది మాత్రమే దాని నుంచి ఈ జగత్తు పుట్టింది తేజోబన్నముల రూపంగా త్రివృత్కరణ ప్రక్రియలో చాంద్రోగ్య ప్రక్రియలో తత్తేజో సృజత ఇది శృతే ఈ రెండు శృతి వాక్యాలను బట్టి రెండు చాంద్రోగ్యోపనిషత్తుల నుంచే వచ్చాయి దీంట్లో మనకి ఏమని నిర్ధారణ అయింది పరబ్రహ్మ సత్ సద్ఘనమైన పరబ్రహ్మ కారణమని ఏకమేవా అద్వితీయం అదే అద్వయమని దాని నుంచి కార్యరూపంగా ఈ జగత్తు ప్రకటమైనదని మనకి స్పష్టమైనది కాబట్టి ఈ జగత్తు యొక్క నానాత్వానికి ఏది కార్యమో అటువంటి నానాత్వానికి కారణమైన పరమార్థమైన అద్వైతంతో విరోధము ఉండదు అది శృతి ప్రమాణం చేతనం తేల్చినటువంటి సంగతి కేవలం శృతి ప్రమాణమే కాదు యుక్తి కూడా దానికి జోడుగా తోడుగా ఉంటూ యుక్తిని కూడా జోడించుకోవాలి ఉపపత్తిష్ట యుక్తి చేత కూడా మేము ఇదే నిర్ణయానికి వస్తున్నాము ఏమిటా యుక్తి ఇది ఉపత్శా అన్నది సంగ్రహ భాష్యం దానికి వివరణ ఇస్తున్నారు స్వచిత్తస్పందనాభావే సమాధౌ మూర్ఛాయా సుషుప్తౌచ అభావాత్ చూడండి నా యొక్క చిత్తము స్పందించుట చిత్తము యొక్క కదలిక స్పందనము కదలిక అని నేను తెలుగులో చెప్పాను కానీ సంస్కృతంలో ఆ స్పంద అనే మాట చాలా ప్రధానమైన మాట అది పల్సేషన్ అని ట్రాన్స్లేషన్ చేస్తారు దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది అది పల్స్ అనమాట చిత్తము యొక్క స్పందనము ఊరికే కదలిక అంటే మీకు అంత అర్థం దాంట్లో లేదు సో చిత్తస్పందనము చిత్తస్పందనమంటే ఏమిటో తెలుసిన చిత్తము ఆయా ఆకారములుగా మారి ఆయా ఆకారములు తెలియక ఆయా ఆకారములు ఎలా జ్ఞానం ఎలాగలుగుతుంది ఘటజ్ఞానం ఎలా కలుగుతుంది చిత్తముతోటే కలుగుతుందా ఘటజ్ఞానం చిత్తము ప్రమాణము అంటే చిత్తం ఇన్స్ట్రుమెంట్ ద్వారా సూక్ష్మమైనటువంటి పనిముట్టు క దాని ద్వారా ఘటజ్ఞానం కలుగుతుంది చిత్తము తెలుసుకునేందుకు ఉపయోగించేటువంటి కరణము కన్ను కరణము అంటే చూడడానికి ఉపయోగించే కారణము చెవి వినడానికి ఉపయోగించే కారణము మనస్సేమిటి తెలివిటకు ఉపయోగించే కారణము సో మనస్సుతో ఎలా తెలుస్తున్నారు ఇప్పుడు కన్నుతో చూసేది అనుకోండి ఎలా చూస్తారు కళ్ళు తెరిచి చూస్తారు కనుగ్రుడ్డు రెటీనా ఇలాగేవో దానికి ఒక డైనమిక్స్ ఉంటుంది అదేవిధంగా మనస్సుతో ఎలా తెలుసుకుంటారు ఘటాన్ని అంటే మనస్సు ఘటాకారాన్ని పొందుతుంది పొంది ఘటాకార వృత్తిగా అవుతుంది దాన్ని ఘటాకారానికే ఘటాకార వృత్తి అని అంటారు ఆ మోడిఫికేషన్ అదే ఆ విధంగానే ఆ మనస్సులో ఘటజ్ఞానం కలుగుతుంది అది ఆ ఎరుక తెలివి అనే చైతన్యము యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈ వృత్తి నిర్మాణం అవుతూ ఉంటుంది కాబట్టి మనస్సు ఆయా ఆకారముల రూ ఆయా ఆకారములను పొందుతూ ఆయా విషయముల రూపంగా పరిణమించుట ఏదిగలదో దానికే స్పందనము ఇప్పుడు ఇది మల్లె మల్లె మాల మల్లె పుష్పము ఇదేమో రేడియో ఇది ఘటము అని ఇలా చెప్తున్నాను కదా అంటే మనస్సు స్పందిస్తోందనమాట ఒక స్పందనలో మల్లె అనే జ్ఞానం కలిగింది ఇంకో స్పందనలో రేడియో అనే జ్ఞానం కలిగింది మరో స్పందనలో ఘటము అనే జ్ఞానం కలిగింది సో ఈ చిత్తస్పందనము ఏదైతే కలదో ఇది ఉన్నప్పుడు మాత్రమే నేను అని తన యొక్క తన వ్యక్తిత్వానికి సంబంధించిన స్పందనము ఉంటుంది ఇతర జగత్తుకి సంబంధించిన జగత్తులోని విషయాలకి సంబంధించిన స్పందనము ఉంటుంది దీనికే తనకు సంబంధించిన స్పందనానికి ఆలయ విజ్ఞానము పేరు ఏమంటే బయట వాటికి సంబంధించిన స్పందనానికి ప్రవృత్తి విజ్ఞానము పేరు ప్రవృత్తి అని గుర్తు నాకు ఏవో రెండు పేరు ఈ బౌద్ధ సిద్ధాంతానికి సంబంధించిన నామిన్క్లేచర్ కాబట్టి ఇప్పుడు ఘటము పటము ఇత్యాదుల రూపంగా మీకు ఘటపటాది ప్రపంచము తెలియడానికి మనస్సు యొక్క స్పందన ఆయా రూపములుగా స్పందన ఆ స్పందనకి ఇంద్రియములు అవసరం అవుతాయి కన్నుతో చూడనైనా చూడాలి చెవితోటి విన్నైనా వినాలి ఆ స్పందనలన్నీ వస్తూ ఉంటాయి తన గురించి ఇంద్రియములతో సంబంధం లేకుండగా నేను సుఖంగా ఉన్నాను నేను దుఃఖంగా ఉన్నాను అని ఇత్యాది తన గురించి తనకేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనస్సు యొక్క స్పందనలే కానీ వాటిలో ఇంద్రియ సంబంధం ఉండదు మొత్తానికి ఏమైతేనే తను జగత్తు తను నివసించే ఈ జగత్తు ఈ విశాలమైన జగత్తులో తాను ఒక భాగము అని ఈ వ్యష్టి సమష్టి సంబంధముతో సహా తన గురించి జగత్తు గురించి వీడికి తెలిసే సర్వము కూడా స్పందన మాత్రమే ఇప్పుడు మీరు చెప్పండి ఈ స్పందన లేని సందర్భంలో స్వస్వ చిత్తస్పందన అభావే ఆ చిత్తస్పందనము లేని సందర్భంలో అది ఏది కావచ్చు సమాధి కావచ్చు సమాధి అంటే మీరు ధ్యానం చేసేప్పుడు మనస్సును ఏకాగ్రం చేసి కూర్చుంటారు లేకపోతే మూర్ఛ కావచ్చు మూర్ఛ అంటే ఏదో కళ్ళు తిరిగి కొంత కొంత చక్కరొచ్చి ఓ పది ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలు వాడికి ఏం తెలియకుండా అలా పడి ఉంటాడు కుర్చీలో దాన్ని మూర్ఛ అంటారు అది కావచ్చు మూర్ఛాయాం ఏ సుషుప్తౌ నిద్ర కావచ్చు ఇంకేమీ లేవు ఇవి మూడేవో చెప్పారు సుషుప్తౌ అంటే అన్ కాన్షియస్ మూర్ఛ అంటే హాఫ్ కాన్షియస్ ఏమండి తర్వాత సమాధి అంటే ఏకాగ్రత ఫోకస్ ఆఫ్ మైండ్ అండ్ మైండ్ ఈజ్ రిజాల్వ్డ్ సూపర్ కాన్షియస్ వాటి స్టేట్స్ ఏమంటే అన్కాన్షియస్గా ఉన్నప్పుడు కానీ హాఫ్ కాన్షియస్ మూర్ఛావస్థ కానీ అర్ధ అర్ధ అర్ధ అర్థావస్థనే ఏదో చెప్తారు అర్థ సుషుప్తనే ఏదో అంటారు లేదా లేకపోతే మనస్సు విలీనమైపోయినటువంటి ఆ మనోనిరోధము అనే సమాధ్యవస్థలో కానీ మీకు ఈ జగత్తు నేను నేను జగత్తు అనే ఈ ద్వైతము భాషిస్తోందా లేదు భగవాన్ వనమహర్షి ఇదే మాట చెప్పేవారు ఇది మనం ప్రథమ భాగంలో కూడా చదివేము ఆగమ ప్రకరణంలో ఈ ప్రసక్తి వచ్చింది నేను అనేక చెప్తూ వచ్చాను ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మనస్సు స్పందించినప్పుడు మాత్రమే నేను ఈ జగత్తు ఈ రెండు ఉన్నాయి మనస్సు యొక్క స్పందన లేనప్పుడు నేను లేను ఒక వ్యక్తిగా నేను లేను ఈ జగత్తు లేను ఈ మాట మీ ముందు విన్న అన్నాను నేను మీరు విన్నారు చిన్నకాలం నుంచి వేదాంతం వింటున్నారు కాబట్టి మీరు విన్నారు ఈ ఇదే మాట నేను ఊళ్ళో వాళ్ళతో అనలేను ఎందుకంటే వాడు ఏమంటాడు లేకపోవడం నేను పడుతున్నాను మా ఉంది మా బావమరది ఉన్నాడని లెక్కేస్తాడు ఏ ఎక్కడున్నారు వీడు నిద్రపోయినప్పుడు ఉన్నారా వాళ్ళు లేదు కదా కానీ ఉన్నారని అనుకుంటాడు వాడు అంచేతనే వేదాంతా ఎవడికి పడితే వాడికి చెప్పకూడదు ఎందుకంటే నువ్వు నిద్రపోయినప్పుడు భార్య భర్త పుత్రుడు పుత్రిక బావుమరిది ఈ సంసారం ఈ జగత్తు ఇవేమీ లేవు అని ఆ మౌలికమైన ఆ మాట వాడికి కదా ఇందుకే మీకు అర్థమైంది ఆ మాట కాబట్టి ఈ జగత్తంతా కూడా చిత్తస్పందన ఉంటే ఉంది చిత్తస్పందన లేకపోతే లేదు అన్వయము నిషేధము యద్భావే యద్భావ యద్భావే యద్భావ దాన్ని బట్టి మీరు కారణకార్యభావం చెప్పచ్చు కాబట్టి ఇప్పుడు ఈ జగత్తు దేని నుంచి పుట్టింది చిత్తస్పందన నుంచి పుట్టింది బంగారం ఉంటే నగలు ఉన్నాయి బంగారం లేకపోతే నగలు లేవు చిత్తస్పందన ఉంటే జగత్తు ఉన్నది చిత్తస్పందన లేకపోతే జగత్తు లేదు తర్వాత ఈ ద్వైతవాదులు వీళ్ళు పెద్ద ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా ఎవళ్ళైనా ఒక ద్వైతవాది ముందుకొచ్చి చిత్తస్పందన లేని సమయంలో అంటే సమాధి అవస్థ నీకు ద్వైతము యొక్క అనుభవము ఉన్నదా చెప్పమనండి ఎవరినైనా చిత్తస్పందన లేకుండా నీకు ద్వైతము ద్వైతము అంటే నానాత్వము అర్థం నేను జగత్తు దాన్ని ద్వైతము అంటాను ఈ నానాత్మము లేక ఈ ద్వైతము ఈ భేదబుద్ధి దీని యొక్క అనుభవం నీకు చిత్తస్పందన లేని సందర్భంలో ఉందా అంటే సమాధిలో ఉందా లేదు సుషుప్తిలో ఉందా లేదు మూర్ఛలో ఉందా లేదు జాగ్రత్త అవస్థలోకి రావాలి నీ చిత్తం స్పందించడం మొదలు పెట్టాలి అప్పుడు నీకు ద్వైతం ఉన్నది తర్వాత ఎటువంటి ద్వైతం ఉన్నది నీ చిత్తస్పందనని బట్టి ఉంటుంది నీ చిత్తస్పందనలో ఏ ఏ అంశాలు ఉంటాయో అవన్నీ నీ యొక్క జగత్తులో భాగంగా ఉంటాయి నీ చిత్తస్పందనలో సంబంధం లేని అంశాలకి నీ జగత్తులో చోటు లేనేలేదు అలా నా జగత్తు ఆయన జగత్తు ఒకటే అంటే మీ ఇద్దరి యొక్క చిత్తస్పందనలో కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉండబట్టి అలా అనిపిస్తుంది ఇప్పుడు ఇద్దరు కలిసి ఇద్దరు పేకాట రాయులు ఉన్నారనుకోండి వాళ్ళ జగత్తులో పేకాటకి సంబంధించిన సమాచారం ఉంటుంది పేకాట అంటే ఏమిటో పేక ముక్కలు కూడా చూసి రాజేదో వేసేదో తెలియని వాడికి జగత్తులో అసలు ఈ పేకాటకి సంబంధించిన సమాచారం ఏమీ ఉండదు ఎందుకు ఉండదు వాడి చిత్తస్పందనలో అది అంశం కాదంటే చిత్తస్పందన ఉండాలి చిత్తస్పందన ఏ మేరకుంటుందో జగత్తు అంతే కాబట్టి జగత్తులో ఉండే సామగ్రిని ఎవరు నిర్మాణం చేస్తారు మీరే నిర్మాణం చేస్తారు జగత్తులో ఎంత సామగ్రి ఉంటే అంత సామాగ్రిని కూడా మీరే నిర్మాణం చేస్తారు మీరు నిర్మాణం చేసేసి ఎవడో పెట్టాడంట ఎవడ ఎవడో పెట్టాడని మీరంట ఎవడో పెట్టడో మీ చెప్తామే అలా స్పందించి ఆ రూపాన్ని అక్కడ చేస్తుంది కాబట్టి భార్య భార్యని మావగారు ఇచ్చారు ఒక భార్యని మావగారు అక్కడ పెట్టాడు అని చెప్పి నాకు భార్య ఉంది అని వీడు అనుకుంటాడు అది లోక దృష్టి అలాగే ఉంటుంది ఇట్స్ ఓకే కానీ వీడి చిత్తస్పందన వల్ల భార్య ఒక వ్యక్తి అక్కడ నెలకొని వీడికి అర్థం చేసుకోవాలి దట్ ఈస్ ది పార్టీ భార్య కాకపోతే కొన్ని భర్త వాటివ కనుక చిత్తస్పందన లేనిదే జగత్తు లేనే కనుక ఈ జగత్తు ఇది చిత్తస్పందన రూపంగా ఆవిర్భవించింది ఆ పరమార్ పరమార్థమైన ఆత్మచైతన్యం నుంచి ఆవిర్భవించింది కాబట్టి దీనికి అది కార్యము ఓ కాలంలో పుట్టింది ఇంకో కాలంలో పోతుంది దానికి కాలాతీతమైన పరమార్థంతో విరోధం ఎక్కడిది విరోధము లేనేలేదు అతేద ఉచ్యతే ద్వైతం దీన్ని బట్టి ద్వైతము ఆ తత్ ఆత్మచైతన్యము యొక్క పరమాత్మ యొక్క భేదము వికారము అని చెప్పబడు ద్వైతినాంతు పరమార్థతశ్చ అపరమాధత ఉభయథాపి ద్వైతమేవా ఇది తయయథాద్వైతం అది నేను చెప్పలేదు మీకు ఇప్పుడు చెప్పారా వాళ్ళకి వాళ్ళంటే వాళ్ళు ద్వైతులు వీళ్ళకి ఉభయథా ద్వైతం ఇప్పుడు చూడండి మీకు అలాగే చెప్తా ఇప్పుడు ఓ ద్వైతవాది ఉన్నాడు వాడేమంటాడు ద్వైతవాది అంటే జాగ్రత్త సత్యము జాగ్రత్త సత్యం కావాలి అప్పుడే వాడు ద్వైతవాది అవుతాడు ఏ వాడికి జాగ్ర ద్వైతము అంటే రెండు అవస్థల్లో ఉంటుంది జాగ్రత్త అవస్థలో ద్వైతం ఉంటుంది స్వప్నావస్థలో ద్వైతం ఉంటుంది వీడు ద్వైతవాది ద్వైతి వీడికి జాగ్రత్త అవస్థ పరమార్థం అంటే యథార్థం అది ద్వైతం ఏ స్వప్నావస్థ అపరమార్థం కల్పితం కదా స్వప్నావస్థ కల్పితమని వాడు కదా అది ద్వైతమే తేషాం ఉభయథా ద్వైతం సుషుప్తి గురించి మీరేం మాట్లాడద్దు ఎందుకంటే సుషుప్తిలో ద్వైతం లేనేలేదు ద్వైతం లేనే లేదు అది వాడు ఎక్స్ప్లెయిన్ చేయాలి సుషుప్తిలో ద్వైతం లేదు కదా అని అంటే వాడేమంటాడు ఈ ద్వైతము ఆ పరబ్రహ్మ నుంచి పుట్టిందని ఈ ద్వైతం సత్యం అంటాడు పరమాత్మ చైతన్యం నుంచే సుషుప్తి సుషుప్తి పరమాత్మ చైతన్యం అనుకోండి సుషుప్తిలో పరమాత్మ ఉన్నాడు కదా ఆ సుషుప్తిలోంచి స్వప్నావస్థ ఆవిర్భవించింది అంటే పరమాత్మలోంచి స్వప్నావస్థ వచ్చింది అది ద్వైతం అదే సుషుప్తిలోంచి జాగ్రత్త అవస్థ వచ్చింది పరమాత్మలోంచి జాగ్రత్త అవస్థ వచ్చింది ఇది ద్వైతం ఇప్పుడు వీడి దృష్టి ఏమిటి ఈ జాగ్రత్త అవస్థ ద్వైతం పరమార్థం అపరమార్థం ఏమిటి స్వప్నావస్థ స్వప్రావస్థ అపరమార్థం అది ద్వైతమే కాబట్టి వాడికి ఒక ద్వైతం పరమార్థం ఇంకో ద్వైతం అపరమార్థం అంటే ఏమైంది పరమార్థము ద్వైతమే అపరమార్థము ద్వైతం తేషాం ఉభయథా ద్వైతం అంటే ఇప్పుడు వీడు ఉంటాడండి భక్తులు ఉంటాడండి ఈ లోకంలో ఉంటాడు ఈ లోకంలో అంత ద్వైతం కదా ఈ ద్వైతం పరమార్థం కదా ఇది సత్యం వాడికి ద్వైతం సత్యం అని పాఠం చెప్తారు వీళ్ళందరూ కూడా ఇది పరమార్థం కదా వీడికి ఈ పరమార్థంలో ఏమున్నాడు వీడు ఉన్నాడు వీడు సంసారి అల్పుడు ఎప్పుడు డబ్బు తక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఈ ఊళ్ళో మహారాజు ఒకరు ఉంటారు మీరు అలా లెక్కేసుకోండి ఓ మహారాజు ఉంటారు ఆయన పెద్ద ప్రసాదంలో మకాన్ చేస్తారు ఆయన దగ్గర బోళ్ళంత ధనం ఉంటుంది బోళ్ళంత శక్తి యుక్తి అన్నీ ఉంటాయి అనేక భోగాలు ఉంటాయి వీడు ఆయనకి దండం పెట్టి ఏదో కొద్దిపాటి సంపాదించుకుని వీడు వస్తాడు ఆ మహారాజు గారిని చూసి అబ్బా అని ఇదంతా సత్యం వీడికి ఓకే వీడు దేవుణ్ణి ఆరాధిస్తాడు ఆరాధించి వైకుంఠానికి చేరుకుంటాడు అక్కడెలా ఉంటుంది సేమ్ ఉంటుంది వాడు దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాడు అంటే ఈ ద్వైతం ఇది ఇది లోవర్ ద్వైతం ఆ వైకుంఠంలో ఉండే ద్వైతం అప్ప హయ్యర్ ద్వైతం కాబట్టి వీడికి లోవరు ద్వైతమే హయ్యరు ద్వైతమే తేషాం ఉభయథ ద్వైతం వీడు బతుకే ద్వైతం అంతే లోవరు వీడు ఇక్కడున్నా ద్వైతమే వైకుంఠానికి ద్వైతమే స్వర్గానికి ద్వైతమే స్వర్గానికి పోతే ఇంద్రుడు బృహస్పతి వీళ్ళందరూ కాపలా కాస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకి దండం పెట్టాలి ఈ లోకల్గా ఉండే మహారాజుకి దండం పెట్టి సేవ చేసిన దానికూ ఇంద్రుడికి సేవ చేసిన దానికి తేడా ఉండేది కాదు వైకుంఠానికి పోతే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ విష్ణువుకి సేవ చేయాలి విష్ణు గేట్ దగ్గర వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి వీడి ద్వైతం అలా తేషాం ఉభయథా ద్వైతం ఈ ద్వైతము సత్యము అనే మాట చూసారా ఇది మిమం ఇది ఇది తత్వ విచారం వేదాంతుల దగ్గర ఈ మాట ఎలాంటి మాట అంటే అంత కల్మషమైన మాటదే కానికోట దేశం ఇంకా అంతగట్టేమంటారో దేశం ఉభయత ద్వైతం వాళ్ళ బతుకి రెండు రకాలుగా ద్వైతమే వాడి పరమార్థమైన జాగ్రత్త అవస్థ ద్వైతమే వాడి అపరమార్థమైన స్వప్నావస్థా ద్వైతమే అటువంటి తోటి ఈ అద్వైతికి విరోధమే ఉంటుందండి తేనాయం న తేనా అంటే అందుచేత అనర్థం అందుచే అందుచే అంటే ద్వైతస్య భ్రాంతి మూలత్వేన ద్వైతము భ్రాంతి మూలము భ్రాంతి వీడు భ్రమపడతాడు చిత్తస్పందన వల్ల తన ఎదురుగా కనపడినటువంటి ఏ పరిస్థితి అదంతా సత్యమే అని భ్రమపడుతూ ఉంటాడు ఈ సమస్య సంసారులు అందరికీ ఉంటుంది ఏవేవో పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఈ ఉత్పన్నమయ్యే పరిస్థితులన్నీ సత్యము అనుకుంటాడు మీరు అది పరమార్థము అనుకుంటాడు ఇది చిత్తస్పందన మాత్రంగా వచ్చింది ఇప్పుడు మీరు ఐదున్నరకి నిద్రలు వచ్చారనుకోండి ఐదు ఇరవై తొమ్మిదికి లేదు ఇది ఈ జగత్తు లేదు ఈ ద్వైతం లేదు ఈ సంసారం లేదు ఈ దుఃఖం లేదు ఏం లేదు ఐదు ముప్పైకి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటారు మీరే చూసుకోండి ఆ చిత్తము యొక్క స్పందన నుంచి వచ్చింది కదా ముందు అసలు అంత మాత్రం గుర్తిస్తే సరిపడుతుంది వీడేమంటాడంటే చిత్తం యొక్క స్పందన నుంచి వచ్చిందని తెలుసుకోడు విష్ణువు సృష్టించాడు అంటాడు ఆ విష్ణువు వైకుంఠంలో ఉన్నాడు ఏదో చెప్తాడు ఆ విష్ణువు నువ్వే విష్ణువు సృష్టించాడు అన్నది కరెక్ట్ కాదని నేను విష్ణువే సృష్టించాడు కానీ ఆ విష్ణువు నువ్వే ఆ శివుడు నువ్వే నీ హృదయంలో ఆత్మచైతన్య రూపంగా అక్కడి వచ్చింది అదే కాబట్టి ఈ ద్వైతితోటి పరమార్థము తెలుసున్న ద్వైతికి విరోధమే ఉంటుంది ఇప్పుడు రమణ మహర్షి వెళ్ళి విరోధం వివాదం చేస్తారా ఆర్గ్యుమెంట్స్ చేస్తారా ఆర్గ్యుమెంట్స్ ఏం చేయరు కదా ఆయన తత్వాన్ని చెప్తారు నీకు ఇష్టమైతే విను తెలుసుకో లేకపోతే నీకు తెలుసుకునే టైం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అంతే ఎనాయం నా ద్వైతినా పరమాధత అపరమాతశ్చ అక్కడ తహా ఉండాలి అపరమాధ కాదు అపరమార్థత ఉభయథాపి వాళ్ళకి రెండు రకాలుగాను ద్వైతమే ఇప్పుడు కర్మ చేసేప్పుడు లోకంలో ఉన్న లోక వ్యవహారంలో ఉన్నప్పుడు ద్వైతమే కర్మకాండకు వచ్చేప్పటికీ ద్వైతమే ఉపాసన దగ్గరకు వచ్చేప్పటికీ ద్వైతమే మోక్షం అంటే వైకుంఠానికి వెళ్ళడం అది మోక్షం అది ద్వైతమే అంతా ద్వైతమే జాగ్రత్త అవస్థ ద్వైతమే స్వప్నావస్థ ద్వైతమే అంటే వాడికి జాగ్రత్త సత్యం స్వప్నావస్థ మిథ్యా కాబట్టి స్వచ్ఛమైన జాగ్రత్త ద్వైతమే మిథ్య అని కూడా ద్వైతమే ఇంకే నీకు జాగృతికి మిచ్చి తేడా ఏముంది స్వప్నావస్థికి జాగ్రత్తకి తేడా ఏముంది భ్రా భ్రావైతదృష్టి అస్మాకం అద్వైతదృష్టి అభ్రా సో వళ్ళు భ్రార్ అంటే భ్రమపడ్డవాళ్ళు కాబట్టి వాడి దృష్టి ఏమిటి ద్వైత దృష్టి ఉంటుంది మనమేమిటి మనము వయం ఆచార్యులు చెప్తున్నమాట శంకరులు సో మనమేమిటి అభ్రాంతనం ఇది చిత్తస్పందనము అని మనం దాన్ని పరిశీలించి తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి మన దృష్టి ఏముంటుంది అద్వైత దృష్టి కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చెప్తా చూడు ఒక ఆయన దగ్గర బంగారంతో చేసిన గణపతి బొమ్మ ఉంది ఒక ముద్ద దానికి గణపతి ఎలక లేకుండా గణపతి బొమ్మ ఉండదు చిన్న ఎలక కూడా వాహనం కదా అది కూడా బంగారంతో చేసిందే ఈ రెండు ఉన్నాయి ఏమంటే ఇది ఆయనకి రోజూ పూజ ఏదో చేసేవాళ్ళు అయితే అక్కడ అలంకారంగా పెట్టి గణేష బొమ్మలు కూడా అలంకారాలుగా పెడుతూ ఉంటారు అది కూడా ఒక రకమైన షో షోపీస్ కింద పెడుతూ ఉంటారు ఇళ్లలో ఏముంది తప్పేం లేదు సో ఈ ఇది ఇది అమ్మకానికి పెట్టాడు దేవుడికి పూజ చేయటానికి మట్టి బొమ్మ చాలు లేండి ఇప్పుడు కష్టంలో ఉన్నాం ఈ డబ్బు వస్తుంది ఓ పదివేల ఇరవై వస్తే ఈ కష్టం నుంచి గట్టెక్కొచ్చని ఆవిడ ప్రోత్సాహం చేస్తే ఇది తీసుకెళ్ళి అమ్మకానికి పెట్టాడు అమ్మకానికి పెడితే అది గణేషుడి యొక్క విగ్రహం లోపల డొల్లా ఈ ఎలక్క విగ్రహం లోపల అది సాలిండ్ అది వాడికి ఇచ్చాడు ఈ గణేషుడు వేయిచేసి ఇచ్చాడు దీనికి ఎంత వస్తుందని అడిగాడు వాడు దాన్ని వేచేసి దీనికి పదివేలు వస్తుందని చెప్పాడు ఆ తర్వాత ఎలకిచ్చాడు దీనికి ఎంత వస్తుందని చెప్పాడు వేచేసి దీనికి పదిహేను వేలు వస్తుంది అంటే వీడంటాడు గణేషుడికి తక్కువ ఎలకి ఎక్కువ ఎందుకు ఇస్తావు అని వీడంటాడు వీడి దృష్టిలో గణేషుడు వేరు ఎలక వేరు గణేషుడేమో దేవుడు ఎలక వాహనం కాబట్టి ఎక్కువ విలువ దేనికి ఉండాలి గణేషుడికి ఉండాలి ఎలకకి తక్కువ ఉండాలి కాబట్టి పదిహేను వేలకి ఎలక గణేషుణ్ణి ఇచ్చి పదివేలకి ఎలకిస్తే అభ్యంతరం ఉండదు కానీ ఇదేమిటిది రివర్స్ వీడి దృష్టిలో హౌ కెన్ యూ దట్ అని వీడు అంటాడు వాడు అంటాడు గణేషుడు ఎలక నాకు ఇవేమీ తెలియదయా అదంతా కూడా బంగారమే బంగారం ధర కాబట్టి దీనికి ఎంత వస్తుంది దానికి వస్తుంది కాబట్టి నా దృష్టిలో గణేషుడే ఎలా లేరు నా దృష్టిలో బంగారుమే ఉంది అది అది అద్వైత దృష్టి వీడిది ద్వైత దృష్టి అది సంగతి సో అలా ఉంటుంది కనుక ఈ జగత్తును చూపించి ఇవ్వ ఇది ఎలా ఎందుకుంది ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉందని వీడు ఈ కారణకార్యభావంలో గెలగెల్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ద్వైత దృష్టిలో ఉంటాడు ఇదే జ్ఞాని అద్వైత దృష్టి కలిగిన జ్ఞాని ఈ అబ్బాయి ఇది మిథ్యరా అన్న దాని గురించి మిథ్య గురించి మేమాంసే ఉంది మాట్లాడుకూరుకో మౌ మౌనంగా ఉండమని వీడి అంటాడు విరోధం ఎక్కడి నుంచి వస్తుంది ఆ బంగారు వ్యాపారి వీడితో విరోధిస్తాడా కాదు ఎలక ఎలకయే ఎక్కువ విలువైనది గణేషుడి కంటే అని ఒక సిద్ధాంతం పట్టుకుంది ఎవలడతాడా వీడితోటే వీడేమంటున్నాడు గణేషుడికి ఎలక కంటే విలువ ఎక్కువని వీడి సిద్ధాంతం అబ్బే అబ్బే కాదు ఎలకక్కి గణేషుడు కంటే విలువెక్కు అని ఇంకో సిద్ధాంతం పెట్టి దెబ్బలాడతాడా ఏం దెబ్బలాడ్డావు వెళ్ళరండే మీరు శుభం శుభం భూయా వెళ్ళిరండి అని చెప్తాడు ఎందుకంటే అతని దృష్టి వేరు వీడి దృష్టి వేరు కనుక విరోధం అనేది లేదు తేనాయం హేతునా అస్మత్పక్ష న విరుధ్యతే తై తేన అయం అస్మత్పక్ష అయముని హేతునతో కలుపుకూడదు హేతున తృతీయాయకవచనం అయమా అయం ప్రథమాయకవచనము కాబట్టి తేన హేతున అయం అస్మత్పక్ష ఆ కారణంచేత ఆ కారణంచేత అంటే ఏమిటి అద్వైతము యథార్థం గనుక ద్వైతదృష్టి భిన్న భే భ్రాంతిమూలకం గనుక భ్రాంతిమూలకమైన ద్వైత దృష్టితోటి పరమార్థమైన అద్వైత దృష్టికి విరోధము ఉండదు సో తేనా హేతున ఆ కారణం చేత అయం అస్మత్పక్ష మాయీ పక్షము అంటే ద్వైతృ అద్వైత దృష్టి తై ఆ ద్వైతులతోటి నా విరుద్ధ్యతే విరోధమును పొందదు ద్వైతులు అనేకులుంటారు ద్వైతుల్లో శైవులుంటారు వైష్ణవులు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు ముస్లింస్ ఉంటారు వీళ్ళందరూ ద్వైతులే ఇప్పటికే నేను ఏదో శైవులు విష్ణులు మిగతా వాళ్ళతో కల్పేస్తాను కాదు ఉన్నాయి కదా సమాజంలో అందుకోసం వల్ల అన్నాను ఇప్పుడు లేవని మనం గట్టిగా కళ్ళు మూసేసుకుంటే ఉన్నాయి కదా వేరే విరువే సో కాబట్టి ఈ ద్వైత దృష్టిలతోటి అద్వైత దృష్టి గలవాడికి విరోధం ఉండదు ఒకసారి నాకు తెలుసు స్వామి రంగనాథానంద గారికి ఒక ఆహ్వానం వచ్చింది ఏమని మేము ఇలాగా ఒక కాన్ఫరెన్స్ పెడుతున్నాము ఈ కాన్ఫరెన్స్కి మీరు తప్పకుండా అటెండ్ కండి అని ఆహ్వానం వచ్చింది ఆ కాన్ఫరెన్స్ ఏమిటంటే ఈ మతము గొప్పది ఈ మతాన్ని మనం పరిరక్షించాలి ఇంకో మతం అది తక్కువది అని అలాగంటే కాన్ఫరెన్స్ ఇంకా వివరాలు ఎందుకో అటువంటి కాన్ఫరెన్స్ దానికి ఆయన ఆహ్వానించారు ఆయన ఆహ్వానిస్తే ఆయన ఊరుకున్నారు మేము రిప్లై ఇవ్వలేదు మళ్ళీ వెంటబడ్డారు మళ్ళీ ఇంకోసారి ఇన్విటేషన్ ఇచ్చి మీ రిప్లై కోసం ఎదురు చూస్తున్నాము అంటే ఆయన ఏమని చెప్పారంటే మేము సర్వాత్మభావానికి ప్రాధాన్యమిస్తాం తప్పిస్తే ఈ ఒక ద్వైత దృష్టి వర్సస్ అనదర్ ద్వైత దృష్టి యొక్క ఈ వివాదంలో మేము ప్రవేశించటం మా యొక్క సంప్రదాయంలో లేదది కాబట్టి నేను రావట్లేదు అని ఆయన రిప్లై రాశారు దే హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ రిప్లై ఫర్ అండ్ దెన్ దేవర్ అన్హ్యాపీ దట్ హీ డి నాట్ కమ్ అదిగో మేము ఇన్వైట్ చేస్తే రాలేదు అని అన్హ్యాపీ హౌ కెన్ యూ డూ దాట్ ఎందుకంటే ద్వైత దృష్టి ఉంటేనే నీకు విరోధం కుదురుతుంది అద్వైత దృష్టిలో ఉన్నవాడికి విరోధం ఎక్కడి నుంచి వస్తుంది ఇది జరిగిన ఎపిసోడ్ నేను ఎరుగుతుంది అందుకోసం నేను చెప్పాను కాబట్టి ఏ నాయమ్ నా అద్వైత దృష్టిలో ఉన్నవారికి విరోధం ఉండదు ఒకసారి రమణ భగవాన్ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఇది అక్కడ ఒక జులుసు తీస్తున్నారు తిరువన్నామలలోనూ మీరు దాన్ని ముందుండి నడిపించాలి అని ఎవరో కోరారు అడిగితే కోరితే నేనేదో మౌనంగా ఉండేవాడిని నా వల్ల కాదులే అని ఆయన ప్రవేశించలేదు అంటే ఇప్పుడు జులుసు తీసిన వాళ్ళు తప్పనే అభిప్రాయం కాదు వాళ్ళకి ఈయనకి పొంతన కుదరదు ఆ దృష్టి వేరు ఈ దృష్టి వేరు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జులుసు తీయాలంటే ద్వైత దృష్టి ఉండాలి ఆయనకి లేదది మరి ఏం చేద్దాం అద్వైత దృష్టిలో ఉండి ఆయన జులుసులో ఎలా పాల్గొంటారు ఓసారి నన్ను ఏదో డెమాన్స్ట్రేషన్ అవుతుందని మీరు రమన్ రండి అన్నారు అంటే నేనున్నాను చూడండి దిర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు డెమోన్స్ట్రేట్ ఏమిటి ఆత్మనిష్ట దాన్ని మాత్రమే డెమోనిస్ట్రేట్ చేయాలి కానీ ఆత్మనిష్ట మినహాయించి ఇంక దేన్ని డెమోనిస్ట్రేట్ చేయడం అనవసరం ఎందుకంటే డిమానిస్ట్రేషన్ చేయడానికి ఒక హేతు ఉండాలి ఆత్మనిష్టనే డిమానిస్ట్రేట్ చేయాలి సన్యాసి యొక్క ధర్మం ఏమిటంటే ఈ ఆత్మనిష్ట అనే చేయాలి ఎదరో వాళ్ళకి చూపించాలి ఇగో దిస్ ఇస్ ఆత్మనిష్ట అదర్ దాన్ దాట్ అక్కడికి వెళ్ళి తెలుగు భాషా ఉద్ధారమునో లేకపోతే సంస్కృత భాషా ఏదో ఏదో ఒక ఇష్యూ మీద మీరు డెమోన్స్ట్రేషన్స్ చేయటం అన్నది ద్వైతదృష్టిలో పడుతుంది తేనాయం హేతునక్ష నరుధ్యతే తైంద్రో మాయాభి పురుపతు ఇతి ద్వైత దృష్టికి అద్వైత దృష్టికి ఉండే భేదాన్ని సమర్థించేటువంటి శృతి వాక్యాలు కొన్ని చెప్తున్నారు ఇంద్రో మాయాభి పురురూప ఈయతే ఇది బృహధార్మికోపనిషత్తులో ఉంది మంత్రం మీరు ఏదైనా ఇండెక్స్ చూస్తే దొరకచ్చు ఇంద్ర అంటే పరమేశ్వర అని అర్థం ద్వైతులు భ్రాంత భ్రాంత దృష్టి అన్నదానికి దృష్టాంతంగా ఇచ్చారంటున్నారు ఈయన ద్వైతానాం భ్రాంతత్వే ప్రమాణమాహా ద్వైతులు భ్రాంత దృష్టి గలవారు అన్నదానికి దృష్టాంతం ఈ శృతి ఏమిటది ఇంద్రహ అంటే పరమేశ్వరుడు పురురూప అనేక రూపములు గలవాడుగా ఈయతే తెలియ కనబడుతున్నాడు ప్రతీయతే అర్థం అంటే ఇది ఎలా ఉందంటే ఆ సినిమా తెర మీద ఇక్కడి నుంచి బయలుదేరిన కాంతి అనేక రూపములుగా కనబడుతున్నది అంతే కదా కాంతి ఒక్కటే కదండి ఆ ప్రాజెక్టర్ లైట్లోంచి బయలుదేరిన కాంతి ఒక్కటే కానీ అదే ఒకే కాంతి ఆ తెర మీదకి వచ్చేప్పటికీ అనేక రూపములుగా కనబడుతోంది కురురూప ప్రతీయతే అనేక రూపములుగా అవటం కనబడుతోంది ఊరికే అలా కనబడుతోంది ప్రతీయతే అంతేగాని అనేక రూపాలు అయిపోతుంది అనుకున్నారు ఏమీ అయిపోవటం లేదు ఎందువల్ల మాయాభి మాయల చేత అంటే హీరో ఉన్నాడు అనుకోండి మాయచేత హీరో కనపడ్డాడు హీరో ఉండి కనపడ్డా లేకుండా కనపడ్డా లేకుండా కనపడ్డాడు మాయ చేత హీరో కనపడ్డాడు హీరోయిన్ మాయ చేత కనపడ్డాడు కనపడిందామె విలన్ వాడు మాయ చేత కనపడ్డాడు అంటే ఇప్పుడు ఎన్ని మాయలు మూడు మాయలే మాయాభిహి అనేక రూపములకి అనేక మాయలు అంటే ఒక్కొక్క ఉపాధి ఒక్కొక్క రూపాన్ని సెపరేట్గా కనపడేట్లా చేస్తుంది అని మొత్తం మాయాభీ బహువచనానికి స్వారస్యం అలా ఉంది కాబట్టి ఒకే ఈ ప్రాజెక్టర్ లైట్ ఈ మాయలు ఎక్కడున్నాయి ఆ ఫిలింలో ఉన్నాయి ఆ ఫిలింలో ఇంప్రింట్స్ ఉన్నాయి కదండి హీరోయింప్రింట్ హీరోయిన్ ఇంప్రింట్ విలన్ ఇంప్రింట్ ఆ బొమ్మల ప్రింట్లు ఉన్నాయి అవే మాయలు వాటిని బట్టి మీకు తెర మీద ఆ రకమైన వ్యక్తులు ఉన్నట్టుగా మీకు గోచరిస్తుంది అదేవిధంగా చిత్తంలో ఉండేటువంటి ద్వైత దృష్టిలో ఆ ద్వైత సంస్కారంలో ఆత్మచైతన్య ప్రకాశం ప్రసరించినప్పుడు దేశకాలములు అనే తెర మీద జగత్తు ద్వైతం భాషిస్తుంది గమనించారా మొత్తం మెటఫర్ అంతా గమనించారా దట్ ఈస్ ది మెటఫర్ అండ్ ది క్యాన్ ఆఫ్ స్పేస్ టైమ్ త్రూ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ది మైండ్ ది ఆత్మచైతన్యమే లో న పియర్సేస్ది మైనింగ్ ఇంద్రో మాయాభి పురుప ఈయే దీన్ని బట్టి అద్వైతదృష్టి సత్యము ద్వైతదృష్టి మాయా అవిద్య అజ్ఞానము మిథ్య అని స్పష్టం కాలేదు తర్వాత నటు తద్వితీయమస్తి తు అంటే లోక వ్యవహార తు అన్నది వ్యవహారంలో కనపడేటువంటి దృష్టికి వ్యావర్తకం తు అంటే అయ్యా మీరందరూ నిద్రలేస్తే అద్వైతమే సత్యం అని అనుకుంటున్నారు అది సరికాదు మీరు ఆలోచించండి తదు ద్వితీయం ఆ రెండవది నా అస్థి లేదు శృతే ఇప్పుడు ఈ విరోధం ఎందుకు లేదు అంటే ఇది సైన్స్ అనుభవం ఉంటుంది ఇంద్రియ అనుభవం ఉంటుంది ఈ విరోధం ఉంటుందా ఉండదు ఇంద్రియానుభవం ఏమిటి సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు మధ్యలో ఇలా భూమి చుట్టూ తిరుగుతాడు ఇది ఇంద్రియానుభవం వైజ్ఞానిక అనుభవం ఏమిటి సూర్యుడు ఎక్కడ అస్తమించడో ఉదయించడో అక్కడే ఉంటాడు భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇది వైజ్ఞానిక అనుభవం ఈ రెండింటికి విరోధం ఉంటుందా గలీలియో కాలంలో ఉంది అది కల్పితమైన విరోధం తప్పు విరోధం కదా అది భారతదేశంలో లేదు అటువంటి విరోధం గెలియో ఇదే అన్నాడు వెస్ట్రన్ హెమీస్ఫియర్లో సూర్యుడు భూమి చుట్టూ తిరగడం కాదు భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అని తెలిసిన మొట్టమొదటి మనిషి గలీలియో కెప్లర్ గలీలియో కొంచెం ముందు వాడు అతను కూడా కొద్ది గొప్ప తెలుసు ఆ విషయాలు అలాగే బ్రూనో అనే ఒక ఇటాలియన్ సైంటిస్ట్ ఉండేవాడు ఆయనకు కూడా తెలుసు కానీ సోపత్తికంగా ఫార్ములాలతో సహా నిరూపించినవాడు గలీలియో ఆయన మొట్టమొదటి ఆయనకే తెలిసిందే మిగతా వాళ్ళందరూ ఎత్త ఫ్లాట్గా ఉంటుందని సూర్యుడు ఇలా వెళ్ళి అలా వస్తూ ఉంటాడని అనుకునేవారు సో అలా అలాంటి పరిస్థితిలో గెలీయో యొక్క అనుభవము వైజ్ఞానిక అనుభవానికి ఐంద్రియక అనుభవంతో విరోధం వాళ్ళు విరోధం ఉందని వాళ్ళు అనుకున్నారు ఆయన అనుకోలేదు ఆయన నాకు వీళ్ళతోటి విరోధం ఏమిటని రూమ్లో కూర్చుని ఉండిపోయాడు అంత నాకు విరోధం ఏమిటనుకున్నాను చర్చ్ కూడా జాయిన్ అయింది ఆయన ద్వైత పక్షంలో చర్చి ద్వైత పక్షంలో జరకపోతే ఇంకే పక్షంలో జరుగుతుంది రాంగ్ పక్షం ఏదైనా ఉంటే దాంట్లో జరుగుతుంది వెళ్ళి సో ఆయన ఏం మాట్లాడలేదు అయ్యా మీరు చెప్పింది తప్పని వాళ్ళు కోపంగా అన్నారు సరే మీరు అంత కోపంగా అంటుంటే నేనే తప్పుకుంటున్నాను పోయాడు అవుతాను ఏదైనా ప్రేమగా మీరు చెప్పింది సరిగ్గా లేదండి మాకు అర్థం కాలేదు సరిగ్గా లేదేమో అని మాకు అనిపిస్తోందంటే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాడు వాళ్ళేమో మీరు తప్పింది తప్పని లాఠించారు జరిపించి అంటే ఇంకా ఇంక వాళ్ళతో విరోధం ఏమిటి అవును మీరు చెప్పింది తప్పని ఒప్పుకోపోతే జైల్లో పెడతారని పోపు మెసేజ్ పంపించాడు సరే ఇంకా ఆయనతో నాకు విరోధం తెలుపుకుంది సరే కానివ్వండి దుర్జన స్పృష్యత కానివ్వండి అలాగే కానివ్వండి